ఆత్మా దానికి ముందు సహనా సహనం చూడండి మానవ సమాజంలో ఏదైనా ఒక పని మొదలు పెట్టేప్పుడు దీనికి విఘ్నాలు వస్తాయేమో విఘ్నాలు కాకుండా ఉంటే బాగుంటుంది అని ఆశించటం సహజం ఆ విఘ్నాలు రాకుండా ఉంటే బాగుంటుందని ఎందుకు ఆశిస్తున్నాం మనం కొంచెం ఈ దీన్ని మీరు డైరెక్ట్ చూడండి విఘ్నాలు వస్తాయి ఒక ఫియర్ భయం ఉందంటారా లేదంటే అంటే ఏమిటి మంచి పని మొదలు పెట్టేప్పుడు భయంతో మంచి మొదలు పెడుతున్నాం మనం మీరు గమనించే రోజుల్లో ఫియర్ ఇల్లు కట్టుకునే వాడికి విఘ్నం వస్తుందేమో అని ఫియర్ తోటి విఘ్నేశ్వరుని పెట్టి ముఖ్యంగా పెళ్లిళ్ళకి ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లిళ్ళు చేయటం ఒకప్పుడు పెద్ద కార్యక్రమం కింద ఉండేది ఇప్పుడు చాలా సరళమైపోయింది ఇప్పుడు మగ పిల్లవాడి పెళ్లికి సమస్య కష్టపడాల్సి వస్తుంది ఆశ్చర్య వేస్తుంది దుబాయ్ లో పెద్ద ఉద్యోగం చేస్తున్న మగపిల్లవాడికి ఏమన్నా ఎవరున్నా అమ్మాయిలు ఉన్నాయి చూడని ఏమండి ఇది ఎక్కడ వింటూ ఒకప్పుడు పరిస్థితి ఇప్పుడు ఇలా వారి లేకుండా లేదా ఆశ్చర్యపోతూ ఉంటారు కాబట్టి పెళ్లి అమ్మాయి పెళ్లి చేయాలని అనుకున్న వాళ్ళు కొంచెం ఏదైనా ఆటంకాలు వస్తాయేమో అని భయపడ్డాం భయపడతారు వెరీ వెరీ అన్సప్టెన్ మనిషి చాలా అన్సెప్టెన్ ఉంటాడు అంటే ఒక నిశ్చితత్వం అనేది అంత బాగానే ఉంది అనే ఫీలింగ్ వీడికి ఎప్పుడూ ఎప్పుడూ ఏమో ఏమవుతుందో అనే భయమే ఎప్పుడు వీడు బతుకున్నంత కాలం అదే భయం మనిషి అలా ఉంటారు సో తర్వాత ఏమేమో విఘ్నాలు వచ్చాయి ఆ అలా పోయాయి అని మనకి కథలు ఉంటాయి అసలు ఏ కథలు లేకుండా వీడు భయపడతాడు ఇంకే కథలన్నీ జత చేసేసేపడికి విశ్వాసాలు బాగా తోడేవి మనిషి భయస్వహావంతో బతుకుతూ ఉంటాడు అంచేతనే ఏ పని చేసినా ముందు విఘ్నేశ్వరు పూజ విఘ్నేశ్వరుని నేనేమీ కాదంటా లేదు మీరు అలా అనుకోడు వీడి గురించి చెప్తున్నాను సరే పొడవు విఘ్నేశ్వరుడు పూజ కాకపోతే విశ్వక్షైన పూజ చేస్తాడు పొడవుడు బట్ ఫండమెంటల్లీ హీఈ్ ఎన్ అన్సెన్ నేనేమంటున్నానంటే మనిషి సహజంగా ఇన్సెక్ అండ్ అన్సెప్టెంట్ అని అంటున్నాను అంటే భయస్ భయాన్ని భయపడుతూ ఉంటాడు నిశ్చితత్వము ఉండదు అన్సెప్టెంటి అని అంటే సర్టెంటీ ఉండదు ఇప్పుడు ఉద్యోగం లేకపోతే సెట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఉద్యోగం వచ్చినా సెట్ ఉండదు పెళ్లి కాకపోతే సర్వంటే ఎక్కడి నుంచి పెళ్లి అయ్యాక సెట్ అంటే పిల్లలు లేకపోతే సెకెంటీ పిల్లలు వచ్చినా సెకంటీ ఉన్నారు పిల్లలు అమెరికా ఉద్యోగాలు చేస్తే సెకంటీ వస్తుంది లేకపోతే ఎక్కడి నుంచి వాళ్ళు అమెరికా ఉద్యోగాలు చేసినా వీడికి సెకెంటీ మనిషి ఒక అన్సెక్ట్ నెక్స్ట్ అన్సెక్టెంటి రిటైర్ అవుతాడు బాగా పుచ్చుకుంటూ ఉంటాడు పెరసన్ ఏ పెరసన్ ఉన్నారు బాగా దిట్టంగా పెరసను పుచ్చుకుంటున్న వాడికి అన్సెర్చెంటి అని దర్శనలేని వాళ్ళకి పాపం వాళ్ళు హ్యాపీగా బతికి వస్తున్నారు సో ఆ రకంగా మనిషి ఎప్పుడూ ఆ భయ స్వభావాన్ని కలిగి ఉంటాడు ఏ పని చేసినా భయమే ఈ పని అవుతుందో అవుదోటి భయం ఇదే భయము ఆత్మవిద్య విషయంలో కూడా మనిషి కలిగి ఉంటాడు దీంట్లో ఒక ఇష్యూ ఉన్నది మీరు చేసే పని మంచి పని అనే విశ్వాసం మీకు ఉన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఏమున్నది అసలు చేస్తున్న పని మంచి పని మంచి పని మనం నిష్కామంగా చేయాలి కర్మయోగ రూపంగా మంచి పని చేస్తాము దీనికోసం భయపడేది ఏముంది అనసత్తింటి ఎందుకు మీరు చేస్తున్న పని మంచిది ఫలాపేక్ష లేకుండా చేస్తున్నారు కర్మని మా ఫల కదా కర్మ మంచిది కనుక చేస్తున్నారు తప్ప దానివల్ల రాబోయే ఫలాన్ని కోరి చేయటం లేదు కాబట్టి భయపడాల్సిందేముంది భయపడాల్సిందేమీ లేదు అయినా మానవ స్వభావము భయపడుతా సో ఇంకొకటి మీరు గమనించరో లేదో అంటే నా అభిప్రాయం చెప్తున్నా మీరు ఆలోచించండి మీరు పెద్దలు అనుభవజ్ఞులు నా అభిప్రాయం చెప్తున్నా నా అభిప్రాయంలో ఈ ముహూర్తాలు పెట్టడం అన్నది ముహూర్తాలు పెట్టడానికి పారామీటర్స్ ఏముంటాయి పారామీటర్స్ ఏముంటాయంటే వజ్యం దుర్ముహూర్తం తారాబలం చంద్రబలం ముహూర్తానికి ఉండదేమో అనుకుంటున్నాను నేను తారాబలం చంద్రబలం అన్నది ఏదో మాట ఉన్నది కానీ ముహూర్తంలో చంద్రబలం ఉండదు తారాబలం తర్వాత వద్యం దుర్ముహూర్తం తారాబలం తారాబలం తర్వాత గండకాలము రాహుకాలము తర్వాత యోగమున ఈ భగవద్గీత యోగం కాదని భగవద్గీత యోగం తెలుసున్నవాడు నీకెవడో కనపడ్డా వీళ్ళందరూ యోగం అంటే అది అమృత యోగము మృత్యుయోగము ఇలాంటి పేర్లతోటి అనే సంస్కృత నామధ్యేయములై యోగము ఇవన్నీ పెట్టి ఇటువంటి పెరామీటర్స్ నాలుగో ఐదో ఉన్నాయి ఈ పెరామీటర్స్ తోటి ముహూర్తాన్ని పెడతారు ఈ పెరామీటర్స్ అన్ని కూడా దే ఆర్ అన్సైంటిఫిక్ వాటిలో సైన్స్ ఏ ఉండదు ఉంటే మాట వరసకి తారా తారా అంటే నక్షత్రం మాట నక్షత్రం అంటాడు తప్పించి ఎప్పుడు వాడి జీవితకాలంలో వాడు ఒకసారైనా పైకి తల వ్యక్తి నక్షత్రాలను చూసిన పాప అనుకోవడం మీరు బాబులుగా తల ఎత్తి నక్షత్రాలను చూసి వాటి ఎంత దూరంలో ఉన్నాయి అసలు ఆ స్పేస్ స్పేస్ యొక్క డెప్త్ ఎటువంటి లోతు గంభీరం ఎంత గంభీరా ఆకాశం అది ఎంత వరకు విస్తరించి ఉన్నది ఆ నక్షత్రములు వినిపి వినిపు అంటూ మనకు కనపడుతున్నాయే అసలు ఏమిటవి అని మీరు భావన చేయగలిగితే మీ సంసారం అక్కడికక్కడ డ్రాప్ ఆఫ్ అయిపోయి మీరు ఒకనొక దివ్య స్థితిలోకి వెళ్ళిపోతారు ఒకనొక సమాధిలోకి వెళ్ళిపోతారు మీరు ఆకాశం చేసిన నక్షత్రాలు చేసి చూడగలిగితే ఈ తారాబలని వాళ్ళెవరు ఆకాశం చేసి చూడడము నక్షత్రాన్ని గురించి తెలుసుకోవటము వాళ్ళు ఎదగరు వాళ్ళు అనుకుంటారు తారలు అంటే పట్టుచీర్లు కట్టుకుని ఇటు అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు తారలు అంటే వాళ్ళని అలా అనుకుంటారు నారాశంతో ఆకారత్మ స్త్రీ నివేశం కదా ఇటువంటి తిరుగుతూ ఉంటారు అమ్మాయిలు ఆ అమ్మాయిలు కొంతమంది వీరికి అనుకోవడం కొంతమంది కంచుకోవడం ఐసా సోచితేమార్ సో తలుచుకుంటే కడుపు తీంచుకుంటే కాలం మీద పడిందని మీరు ఎవరిని ఏమనగలుగుతారు ఇవన్నీ పెట్టుకున్నాయి ఈ మోస్ట్ అన్సైంటిఫిక్ సిల్లీ బిలీఫ్ సిస్టమ్స్ పెట్టుకున్నాయి దాని నుంచి ముహూర్తాలు పెట్టుకున్నాయి ఇదంతా కూడా ఇట్ ఆల్ స్టార్ట్ చేయడం లాస్ట్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ నా అభిప్రాయం నేను మిమ్మల్ని తండ్రులు వేసి గోడల మధ్య కూర్చోబెట్టి చెప్తున్నాను బయట పెడితే అనేది నిలబడే మాట కాదు గొడవ వస్తుంది నా అభిప్రాయం ఈ మధ్యన మొదలైందండి కెమెరా శ్రీరాము గారు ఎడిటింగ్ చేస్తారు పర్వాలేదు అది దాకా ఆయనకి అండర్స్టాండింగ్ కాబట్టి ఈ రకంగా మనము మన భయాలను మనమే సృష్టించుకుని ఉన్నాము ఇప్పుడు నేను మీకు పాఠం చెప్పడం కాదనిస్తున్నాను పాఠం చెప్పాలనుకున్నాను బృహదారం చెప్తున్నాను నేను దేనికి భయపడాలి దేవుడు విఘ్నం చేస్తాడేమో భయం పడాల్సిన అవసరం ఏముంది లేదు ఎందుకు భయపడాలి ఇప్పుడు ఏదైనా డబ్బు కోరి మీరు ఏదైనా పని మొదలు పెడితే కోరుకున్న డబ్బు వస్తుందో రాదు మనం అనుకున్న కలెక్షన్ వస్తుందో రాదు సినిమా రిలీజ్ అయినప్పుడు సీట్లన్నీ నిండితాయి నిండబో అని భయపడడానికి ఏదైనా తార్కానం అవకాశం ఉన్నది మనం దేనికి భయపడాలి భయపడాల్సిన కదా కాబట్టి లేనిపోని భయాలను కల్పించుకుని ముందు తూ అని వీడే అనుకుంటాడు నా బొడ్డు వీడే అనుకుంటాడని అలాంటి సాధికగా విన్నాను వీడే భయాన్ని కల్పించుకుంటాడు మళ్ళీ వీడే దానికి ఏదో పూజను పురస్కారమో ప్రార్థన ఏదో చేసుకుని వీడే మళ్ళీ ఏదో ఏదో ఒక తెచ్చుకొని వీడే సృష్టించుకుంటాడు దిస్ ఇస్ హౌ మ్యాన్ వర్క్స్ ఆ అభిప్రాయంతో ఈ ఆత్మ మనం ఉపక్రమించినప్పుడు దేవతలు మనకి విఘ్నాన్ని చేస్తారా చెయ్యరా అనే టాపిక్ చెయ్యరు సో అతో బ్రహ్మ విద్యాం సత్యాం అవిద్యాకార్యానుపత్తే ప్రదీప ప్రదీపే ఇవ తమకార్య వెలుగు దీపం వెలిగించి పెట్టుకోగా చీకటి వలన కలిగే దోషం ఏమిటి సరిగా కనపడకపోవడం అది వలన కలిగే దోషం తమకార్యము అంట మీరు దీపం లేనప్పుడు నడిచి వెళ్తూ ఉంటే ఎదుర్కొండగా ఏదైనా వస్తూ ఉంటే యూ స్లీవర్ అయితే దాని మీద మీరు పడిపోతారు అక్కడ గడప ఉందనుకోండి దీపంలో ఏదనుకోండి చీకటిగా ఉందనుకోండి అక్కడ గడప ఉంది అనే సంగతి మీరు దానికి కాలు తగిలి పడతారు బొర్ర మొక్కలా పడతారు అదే దీపం చక్కగా వెలుగుతుంటే సరిగా కనపడకపోవడం వల్ల కలిగే హాని కలుగుతుందా కలగదు అది సో ప్రదీపే తమస్కార్య ఇవ ప్రదీపే స్థతి తమస్కార్య ఇవ అనుపత్తి అనుపత్తి అంటే సంభవం కాదు అని దీపం వెలుగుతున్నప్పుడు చీకటి వల్ల కలిగే హాని ఏ విధంగా ఘటిల్లదు అదేవిధంగా బ్రహ్మ విద్య ఉన్నప్పుడు అజ్ఞానము వలన కలిగేటువంటి దోషమును కలుగవు సో అది ఉన్న పరిస్థితి ఇప్పుడు దీపం వెలిగించారు అంత చక్కగా వెలుగు నిండి ఉన్నది మీరు నడిచి వెళ్తూ ఉంటే మిమ్మల్ని ఎదురుకుండా గడప ఉందనుకోండి గడపంటాం కడప అని రాయలసీమలో ఉంటాం ఈ గడపకే కడప అనే పేరు పేరు అలాగే వచ్చింది ఈ గడప తగిలి పడిపోయే అవకాశం ఉంటుందా మీరు దీపం వెలుగుతోంది మీరు చూపు చక్కగా చూస్తూ ఉన్నారు గడప దగ్గరికి వచ్చేప్పటికి మీరు కాలు ఎత్తి వేస్తారు తప్ప దానికి కొట్టుకుని పడిపోతారా పడిపోని దీపం వెలుగుతున్నా ఆ గడప చక్కగా కనబడుతూ ఉన్నా మీరు చక్కగా చూస్తూ ఉన్నా మిమ్మల్ని పడగొట్టడం కోసం దేవతలు ఏదైనా పొరపాటు దేవతలు ఏదైనా అన్యాయం చేస్తారా చేరు చే అదేవిధంగా మీరు బ్రహ్మ ఉంది అజ్ఞానాన్ని పోగొట్టుకుందామని మీరు అనుకుంటూ ఉంటే దేవతలు మీకు విధంగా ఏం చేస్తారు బయట దీపానికి బయట గడప తగిలి పడిపోవడం అనే హాని ఉండదు లోపల దీపానికి లోపల అజ్ఞానము కామములు కామనలు కర్మలు బంధము అనే బంధము అనే దోషము లోపల దీపానికి ఉండదు బయట దీపము మామూలు ఫిజికల్ లైట్ లోపల దీపము బ్రహ్మ వింద్రియ అప్పుడు బయట దీపం వెలుగుతుంటే కనపడకుండా వాళ్ళ విఘం చేస్తారు చేయరు అలాగే లోపల జ్ఞాన దీపాన్ని మీరు వెలిగించుకుంటే వాళ్ళు వచ్చి అడ్డు పెడతారా తత్ కేన కఘ్నం కుర్యు దేవాహ తదు దేవ దేవతలు ఎవరికి విఘ్నం చేస్తారు అంటే ఎవరికి కూడా విఘ్నం చేయరు కేన అంటే కేన కారణమైన విఘ్నం కురియు ఏ కారణం చేత విఘ్నం చేస్తారు ఏ కారణం చేతనైనానూ విఘ్నము చేయరు దేనితో విఘ్నాన్ని చేస్తారు విఘ్నం చేయడానికి కూడా ఒక ఉపాయం ఉండాలి కదా ఏ ఉపాయాన్ని ఆచరించి వాళ్ళు మీకు విఘ్నాన్ని చేస్తారు ఏ ఉపాయం కూడా వాళ్ళకి లభ్యము అవ్వదు కాబట్టి బ్రహ్మ అంటే నిష్కామ స్థితి అభయస్థితి నిష్కామస్థితిలో అభయస్థితిలో ఉన్నవాడికి ఏ దేవత మాత్రం ఏ ఉపాయంతో ఏ మార్గంలో ఏ విధంగా విఘ్నాన్ని చేయగలుగుతారు చేయలేదు పైగా ఇప్పుడు వీడికి విఘ్నం చేయాలనుకోండి వీడు తపస్సు చేస్తుంటే ఇంద్రుడు విఘ్నం చేస్తాడు ఎందుకని వీడు తపస్సు తపో బలం తోటి ఇంద్ర పదవిని కొట్టేస్తాడేమో ఆయన అంటే భేద బుద్ధి కామన ద్వైతంలో కామనం అంతర్గతమైన ఇంద్రుడు వేరు వీడు వేరు ఇంద్రుడికేమో ఆ ఇంద్ర పదవి మీద వీడికి కూడా అదే కోరిక ఉంది కాబట్టి ఇద్దరు ఒకే ఎమ్మెల్యే స్థితికి ఇద్దరు పోటీ చేసిన టైగర్ కాబట్టి వీడంటే వాడికి భయం వాడంటే వీడికి భయం అందుకోసం ప్రచారం బాగా చేస్తుంటారు ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు కొన్ని ఒకడు బాగా ప్రచారం చేస్తున్నాడు కొన్ని రెండో వాడు ప్రచారం చేస్తాడు అప్పుడు మొదటి వాడు ఏం చేస్తాడు మూడు రెట్లు ప్రచారం చేస్తారు ఈ రకంగా వీళ్ళు ఆ ప్రచారాన్ని అలా ఒక కామే క్లైమాక్స్కి తీసుకుపోతారు ఎందుకంటే వీడు భయం ఏంటంటే వాడికి ధీటుగా మనం ప్రచారం చేయకపోతే మనం వెనకబడిపోతామేమో అని వీడు భయపడతాడు వాడు ఐదు వందలు ఓటుకి ఇస్తారంటే వెయ్యి నేను ఓటుకిస్తానని వీడు అంటాడు సో ఎందుకని భేద కామన కొంటాయి అక్కడ వాడు వేరు నేను వేరు నేను ఈ కోరిక నాకు తీరాలి భేద బుద్ధి కామనా అని రంగు ఉంటాయి అవి అవిద్యా కార్యములు అధ్యయనం బ్రహ్మ విద్య ఉండగా అంటే ఆత్మస్వరూపము సాక్షాత్కారం గలవాడికి అజ్ఞానము అవిద్య ఉండదు అవిద్యా కార్యములు అనగా భేదబుద్ధి కామన అనేది ఉండదు కాబట్టి దేవతలు వచ్చి విఘ్నం చేసేటువంటి ప్రసక్తి నేనే లేదు దీనికి మాస్టర్ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే రండి కూర్చోండి ఇక్కడ స్థానము గలదు అక్కడ స్థానం అక్కడ కూర్చోదు ఇక్కడ స్థానం మళ్ళీ దాంట్లో సెలక్షన్ ఒకటా ఏదో ఉన్న దాంట్లో కూర్చొండి పర్వాలేదు కనుక ఆత్మ దేవతలు వీడికి విఘ్నము చేయరు అనే అంశంలో మాస్టర్ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే దేవతల యొక్క ఆత్మయే వీడు ఆత్మా యేషాం అంటే భగవద్గీతలో వాక్యం కలదు సర్వభూతాత్మ భూతాత్మ అని వాక్యం కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఈ భగవద్గీతలోనే ఉంది ఇంకెక్కడా లేదు సర్వాత్మ భావము ఇత్యాన్ని వచనము చాలా చోట్ల ఉన్నాయి అన్ని తినేచడే ఆ ఎక్స్ప్రెషన్ అది గీతకు విలక్షణమైన సకల భూత అంటే ప్రాణి అర్థం సకల ప్రాణులకు ఆత్మ అయిన ఆత్మ గలవాడు అని అర్థం మొదటి భూతకి ప్రాణి అర్థం రెండో భూతకే అయినటువంటి అని అర్థం ఓకే సో సకల ప్రాణులకు ఆత్మ అయినా ఆత్మ గలవాదు అంటే ఏమిటి మీ ఆత్మ వేరు నా ఆత్మ వేరు కాదు ఒకే ఆత్మ గలదు మీ ఆత్మలు వేరు ఒకే ఆత్మ అదే మీకు ఆత్మ నాకు ఆత్మ ఆ సంగతి మీకు తెలీదు కాబట్టి మీ ఆత్మ వేరు అని ఆ సంగతి నాకు తెలుస్తుంది కాబట్టి ఏది నా ఆత్మయో అదియే మీ ఆత్మ మీరు సంతోషించారనుకోండి లోకంలో ఏమైనా ఉంటుంది ఆయన సంతోషిస్తే నాకేం వచ్చింది అని అనుకుంటారు మహాత్ములు ఏమనుకుంటారు మీరు సంతోషించారా ఎస్ సంతోషం మీ సంతోషమే నా సంతోషం దాన్నే మీరు సర్వభూతాత్మ భూతాత్మ అంట అందరూ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నాను అన్నవాడు ఎవరు పడతాడు సర్వభూతాత్మ భూతాత్మ కాబట్టి ఇంద్రుడి ఆత్మ అంటే ఆత్మయే ఇంద్రుడి ఆత్మ విఘ్నేశ్వరుడి ఆత్మ నా విఘ్నాలు ఎవరు కలిగిస్తారండి శాకిని డాకిని భూత ప్రేతకి శాఖ విడుదలగా విఘ్నాలు కలిగించేది వాళ్ళందరి ఆత్మ నా ఆత్మయే దేవతలందరి ఆత్మ నా ఆత్మే రావణాసురుడి ఆత్మ కూడా నా ఆత్మే తర్వా భూతాత్మ భూతాత్మ తర్వాత కాదండి మరి వాళ్ళేమో ఈ దుష్టులు ఉన్నారు రౌడీలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమైనా కట్టెలు అంటే ఎవరు దేన్ని కొడతారు దేహాన్ని కానీ ఆత్మే కాదుగా ఆత్మ అచ్చేద్యోయం అదాహ్యోయం అశ్లే సోష్య కాబట్టి ఆత్మ అది కొట్టబడేది కాదు కాచబడేది కాదు నీటిలో తడుపబడేది కాదు గాలి చేత ఎగరగొట్టబడేది కాదు కాబట్టి దేవతలు నాకు విఘ్నం చేస్తారు అనే ప్రసక్తియే లేదు విఘ్నం ఎవరు చేయాలి విఘ్నేశ్వరుడి ఆ విఘ్నేశ్వరుడి ఆత్మయే ఆత్మ కాబట్టి మాత్రం విఘ్నం ఎందుకు చేస్తారు ఆత్మా శేషం సబ్బవతి ఇప్పుడు ఉన్న అందరూ సంతోషిస్తే ఎవరు సంతోషించినా అది నా సంతోషమే అన్నవాడికి మీరు దుఃఖాన్ని కలిగించగలుగుతారా ఎప్పుడు మీరు అయితే ఇది నేను చెప్పిన మాట ఇది ఒక శ్లోగన్నో అదే ఒక ఐడియల్ ఒక ఆదర్శమునో మీరు అనుకోవద్దు అలా ఎందుకంటే ఒక ఆదర్శము దానికి ఒక పేరు పెట్టి మీరు దూరంగా పెట్టినట్లు అవుతుంది అది ఒక స్లోగన్ లేక ఒక ఆదర్శము కాదు ఇది ఈజ్ వెరీ ప్రాక్టికల్ వే ఆఫ్ లివింగ్ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నాను నా హ్యాపీనెస్ కోసం ఇంకా ప్రయత్నం చేసుకోకర్లేదు కమ్యూనిటీలో అందరూ హ్యాపీగా ఉంటే ఐఎం హ్యాపీ కాబట్టి దేశ ప్రజలు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు దేశంలో ప్రతివాడు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ కాదండి ఒక వాళ్ళేమో మిమ్మల్ని ఆ సెక్యులరిస్టులు మిమ్మల్ని తింటున్నారంటే పర్వాలేదు వాళ్ళ చెట్టునే ఉంటే వాళ్ళు ఎంతకాలం చెడుతారు ఎడ తిడుతారు ఆ ఎలక్షన్ సభల్లో నేను అన్నింటికీ సమాధానం చెప్పుకుంటా అయిపోయాను ఎలక్షన్ సభలు వచ్చినప్పుడు వీళ్ళకి ఒంటికి కారణం రాసినట్టు ఉంటుంది ఎందుకంటే వీళ్ళు గత ఆరు మాసాల నుంచి తిట్టిన సిట్లన్నిటికీ ఆయన వీళ్ళు వంద వంద సిట్లు తిడితే రెండు వందల సిట్లు పస ఒక్క ఎలక్షన్ సభలో చూపిస్తాడు ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకబడి మాట్లాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు వీళ్ళు కనుక దేశంలో ప్రజలందరూ హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే నన్ను తిట్టడం ద్వారా ఎవరికైనా సంతోషం కలిగితే గాడ్ గ్లేస్డ్ డాక్టర్ అయిపోయిందంటే కాబట్టి సమ్మ భూతాత్మ భూతాత్మ అటువంటి వాడికి నాకు విధం రాకుండా నేను పూజలు చేసుకుంటాను ముహూర్తాలు పెట్టుకుంటాను దేవతలు నాకేమో అద్దుపడిపోతారేమో ఆ దేవతకి పూజ చేస్తాను ఈ దేవతకి పూజ చేస్తాను తద్వారా నాకు విధానం లేకుండా చేస్తాను అని ఇక్కడ పూజని కాదంటలేదు మీరు గమనించాల్సింది ఏంటంటే పూజని కాదంటలేదు ఆ పూజమైన కాదు ఉండే మోటివ్ ఏదైతే ఆ భయం అనే అది మీరు భయపడుతూ పూజలు చేసినంత కాలము మీరు ఆ దేవుడికి దూరంగానే మిగిలిపోతారు దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు కాబట్టి పూజ తప్పనిసరిగా చేయండి కానీ భయపడుతూ మాత్రం కాదు ఆత్మాశ్లేషాలు సంభవతి భాష్యకారుడు ఎత్ర ఆత్మత్వమేవ దేవా బ్రహ్మ విద ఎలా అంటే ఎస్మిన్ కాలే ఏ కాలంలో ఉందైతే అంటే జ్ఞానకాలంలో అయితే దేవతలు ఆత్మస్వరూపు ఆత్మత్వమేవ బ్రహ్మవిధ ఆత్మత్వమేవ బ్రహ్మవేత్త యొక్క ఆత్మరూపులుగానే ఈ దేవతలు అందరూ కూడా ఉన్నారు ఆ విషయాన్ని క్రింది మంత్రవాక్యము చెప్తోంది తదే సదా అదే విషయాన్ని మంత్రం చెప్తోంది ఏమని ఆత్మా హిస్ అంటే బికాస్ అనేందుకని పైన ఏమన్నారంటే దేవాతే వీడికి అడ్డుపడిపోయి వీడికి ఆటంకం చేయటానికి దేవతలు కూడా సమర్థలు కాదు అని పైన చెప్పారు ఎందువలన అంటే ఎందువలన షాం సహ ఆత్మా ఆ బ్రహ్మవేత్త దేవతలకు ఆత్మస్వరూపుడై ఉన్నాడు కాబట్టి దేవతలు తమ స్వరూపానికి తాము విఘ్నాన్ని చేసుకోక ఇతరులకు విఘ్నాన్ని చేస్తారు తప్ప ఇంద్రుడు ఇంద్ర భిందుడికి ఇంద్రుడి కంటే ఇతరమైన వాడికి విఘ్నం చేస్తాడు తప్ప తన ఆత్మకి తాను విఘ్నం చేసుకోలేడు ఇంద్రుడని ఎందుకన్నానంటే పురాణాల్లో ఇంద్రుడు చేసి ఒకే ఒక పని ఏమిటి ఎవళ్ళైనా మంచి పని చేస్తుంటే పని చెడగొట్టడం ఇంకా వేరే ఏమీ లేదు పురాణంలో అదే ఉంటుంది ఇంద్రుడు ఎప్పుడు వస్తాడు కథలో ఇంద్రుడు కథలో ఎప్పుడు వస్తాడు ఎవరైనా మంచి పని చేస్తుంటే చెడగొట్టే టైం వచ్చేప్పటికీ ఎవరు వస్తాడు ఉన్నాయి కథలన్నిటినీ రోసిపారేయట ముందు నాకు తాత్పర్యం లేదు కానీ చాలా భాగం కథలు అసందర్భంగా అలాగే ఉంటాయి ఇక ఎక్కడైనా సరే పురాణ గాథలో ఇంద్రుడు ఎక్కడొచ్చాడు మీరు చూసుకోండి ఏ పురాణమైనా తీసుకుని చూసుకోండి ఎక్కడైనా పని చెడ పని చెడగొట్టిన టైంలో ఇంద్రుడు ప్రత్యక్షం అవుతాడు ఆ ఇంద్రుడిని ఆ ఒక విలం కింద తయారు పెట్టారు ఇప్పుడు ఆ ఇంద్రుడు కూడా వీడికి ఆత్మ అవుతాడు ముంచేతనే నాకు ఆశ్చర్యం నా మటుకి అలా అనిపించింది మరి మీరు మా చిన్నప్పుడు ఇంద్రుడి పాత్ర రాజలాల వేసేవాళ్ళు కాబట్టి దాని బట్టి అర్థం అయిపోయింది కదా ఏ పొద్దు ఇంద్రుడి పాత్రలు ఎస్వి రంగారావు గారు ముమ్మడి వేయచ్చు కదా ఇంద్రుడి పామ్మడికి బృహస్పతి వేస్తాడు కానీ ఇంద్రుడు వేయడు ఇంద్రుడికి ఎవరు రాజలాలా లేకపోతే అంటే సినిమా దర్శకులకు కూడా ఇంద్రుడి అంటే వారు వెళ్ళే బాగా తయారు చేసి పెట్టారు ఋగ్వేదం తీస్తే ఋగ్వేదంలో విష్ణువు శివుడు రాముడు కృష్ణుడు ఇవేముండవు ఋగ్వేదంలో ఇంద్ర పరమేశ్వర ఇవ్వే ఉంటాడు ఇంకేమి ఉండదు ఆయన గుంటూరు శేషవంద్ర శర్మ గారు కీర్తిశేషులు మంచి ఆయన రామాయణంలో విష్ణు పారమ్యము లేదు ఇంద్ర పారమ్యమే అని ఒక పెద్ద ఇంత పొడుగు వ్యాసం వేసాం ఇంద్రుడి రామాయణంలో ప్రధాన ప్రధాన స్థానం ఇంద్రుడికి విష్ణువు కాదు అంటే దేవతల విషయంలో సరే భూలోకంలో రాముడు గురించి కథ దేవతల ప్రసక్తి వచ్చినప్పుడు ఇంద్రుడు ప్రధాన స్థానం విష్ణువు కాదు విష్ణువు ఉపేంద్రుడు ఉపేంద్రుడు అంటే వైస్ వైస్ ప్రెసిడెంట్ ఉప అంటే ఏమిటండి ఉప కులపతి అంటే ఏమిటండి ఉప అంటే సెకండరీ అది అది ఋగ్వేదం నుంచి వచ్చింది అది రామాయణంలో అయితే ఆయన ఏమంటాడంటే ఆఖరిని అబ్బా మేము ఒప్పుకోండి రామాయణం విష్ణువే తప్ప ఇంద్రుడిని పారమ్యం అని మేము ఒప్పుకోము అంటే ఆయన ఏమన్నా తెలిసిన చేతి మూర్ఖుల మనము రంజింపరాదు అన్న గుంటూరు శేషాంద్ర శర్మ రాసి ఇన్ని ఉపపత్తులు అంటే యుక్తులు చూపించి ఇంకా ఇప్పటికీ కూడా నువ్వు ఇంద్రపారమ్యం అనే ఒప్పవా చేరి మూర్ఖుని మనం రంగింపరాదు అని భూష్టా ఇంకా ఇంకేం చేస్తారు భాష్యకారులు ఆత్మ స్వరూపము అంటే ఆత్మ అంటే అదే పెద్ద బండరాయి లాంటిది ఎక్కడో ఉంటుంది అనుకోండు అంటే మీ స్వరూపం అంటే మీ స్వరూపం అంటే ఏమిటి మీరు ఏదో అది ఇంకా ఎవరికైనా ఏం చెప్తారో స్వరూపానికి రేపు నెక్లెస్ స్వరూపం ఏమిటి బంగారు అంటే మీ స్వరూపం ఏదో ధ్యేయం మీరు ధ్యానం చేయాల్సింది అదే మీ స్వరూపాన్ని మీరు ధ్యానం చేయాలి ఇది వేదాంతిక్ మెడిటేషన్ మీ స్వరూపాన్ని మీరు ధ్యానం చేయటమే చేయవలసినది సర్వశాస్త్రైర్ విజ్ఞేయం బ్రహ్మా ఇప్పుడు ఏది ఆత్మ అంటున్నారో అదే మీరు తెలుసుకోదగ్గది అదే ధ్యానము చేయదగ్గది అది అంటే ధ్యానం చేయడం ద్వారా దానే మీరు సాక్షాత్కారం చేసుకోవాలి తెలుసుకోవడం వల్ల సాక్షాత్కరించుకోవాలి ఎలాగ ఈ శాస్త్రములన్నీ దానికోసమే ఉన్నాయి సర్వశాస్త్రములు అందుకోసమే ఉన్నాయి కాబట్టి నేను వ్యాకరణం చదువుతుంటే సంస్కృత భాష మీద మంచి పట్టు వస్తుంది అప్పుడు మీ బుద్ధికి ఒక సంస్కారం నిర్మాణం అవుతుంది ఒక సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే అది లాంగ్వేజ్ని అధ్యయనం చేసినప్పుడు ఒక సెన్సిటివిటీ ఒక సంవేదన మీ హృదయంలో నిర్మాణం అవుతుంది తద్వారా మీరు ఆ రసస్వరూపుడైన ఈశ్వరుని హృదయంలో ఆత్మరూపంగా తెలుసుకోగలుగుతారు కాబట్టి సకల శాస్త్రములు యుక్తి తర్కశాస్త్రం తర్కమంటే న్యాయశాస్త్రం యుక్తులు నేర్చుకుంటే దాని ప్రయోజనం కూడా ఆత్మస్వరూపాన్ని అద్వయము అని తెలుసుకుంటే హీ అంటే అర్థం దేవతలు ఈయన్ని ఏమీ అడ్డుపెట్టరు ఎందుకంటే ఏష్రహ్మవేత్త యషాం దేవానాన్ ఆత్మా ఆత్మాన ముందుగా ఈ దేవతలకే ఈయన ఆత్మ అయి కూర్చుంటాడు కాబట్టి ఆత్మ అయితే మీరు అపకారం చేయలేరు ఆత్మ కాదు ఆత్మ అనాత్మ అయితే హాని చేయగలుగుతారు కానీ ఆత్మకే హాని చేస్తారు బ్రహ్మ విద్యా సమకాలమేవా అవిద్యా మాత్రం వ్యవధానాపగమాత్ శుక్తికాయా ఇవా రజతా భాషాయా సుక్తికాత్మం ఉచ్యవోామా వీడు బ్రహ్మ బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు పొందిన తర్వాత ఎప్పటికీ వీడు దేవతలకే ఆత్మ అవుతాడు ఇన్వి అంటే యజ్ఞం చేశారు యజ్ఞం చేస్తే ఇప్పుడు ఇది ఒకటి నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తా అగ్నిష్టవమైన స్వర్గ కామో యజ్ఞ అగ్నిష్టవ యజ్ఞం చేస్తే స్వర్గం లభిస్తుంది ఏమండి అయితే యజ్ఞం అని మనకి వేదం చెప్పింది ఆ మాట మీద విశ్వాసం కర్మకి కర్మ ఫలము తప్పక లభించును అని ఒక పెద్ద నమ్మకం మీరు యజ్ఞం చేస్తున్నారు కదా నమ్మకంతో యజ్ఞం సపోజ్ ఈశ్వరుడు వచ్చి నువ్వు అగ్నిష్టోమం చేస్తే నీకు స్పర్గం లభిస్తుంది వెంటనే లభిస్తుంది అని చెప్పాడు అనుకోండి ఇప్పుడు ఎవళ్ళు అగ్నిష్టోమాని తర్వాత వేదాంత క్లాసుకు వెళ్తే వెంటనే ఆత్మజ్ఞానం కలుగుతుందంటే ఎవరు రాదు కూడా క్లాస్ ఇప్పుడు కొంచెం స్వామీజీ చెప్పారు అప్పుడు ఎవరు వస్తారో తెలుసుకోండి క్లాసుకి మీకు క్యాన్సర్ ఉందండి బ్లడ్ క్యాన్సర్ మీరు ఇంకా నెల రోజుల కంటే బ్రతకరని చెప్పిన వాళ్ళు వాళ్ళందరూ వస్తారు ఎలాగూ పోతున్నా కదా పోయి లోప ఇదేదో చెక్కబట్టి పోదాము అని వాళ్ళు వస్తారు తప్ప పొద్దు ఒప్పో ఆరోగ్యంగా ఉన్నవాళ్ళ వాళ్ళు ప్లాస్టిక్ అలాగే సో కాబట్టి అగ్ని స్థాపం చేసిన దానికి కర్మాకర్మ ఫలము మధ్యలో మూడు వ్యాపులున్నాయి ఆ మూడు ఏమిటో తెలుసిన దేశకాల నిమిత్తము అగ్నిష్టోమం భూలోకంలో చేస్తారు స్వర్గ భోగము స్వర్గలోకంలో దేశం వేరు అగ్నిష్టోమం ఇప్పుడు చేస్తారు భోగము స్వర్గ భోగము కొన్ని సంవత్సరాల తర్వాత అదో నిమిత్తం కూడా ఉండాలి నేను స్వర్గంలోకి వెళ్ళిపోగానే భోగాలన్నీ మీకు వచ్చేయ్య అక్కడ కొన్న పరిస్థితులకి తగ్గట్టుగా నిమిత్తాలు ఇంద్రుడు అనుకూలంగా ఉండాలి ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళి ఆ రంభాజల యొక్క చక్కటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నామని అనుకున్నారనుకోండి తీరా మీరు స్వర్గంలోకి వెళ్ళేప్పటికి చేరేప్పటికి మధ్యాహ్నం మూడు గంటలు అయింది అనుకోండి అప్పుడు డ్యాన్స్ ఉండదు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది వెయిట్ చేయాలి ఇప్పుడు కాబట్టి సో నిమిత్తం ఉండాలి నిమిత్తం ఉంటే గానీ అప్పుడు ఇంద్రుడు వస్తే కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్ దిగిన వాళ్ళు కాబట్టి అలాగే కుర్చీలో కూర్చొని యొక్క నేను అగ్నిశోమం చేశాను ఎట్లు డాన్స్ అంటే కూడలు నిమిత్తం ఉండాలి కాబట్టి దేశకాల నిమిత్తములనే ఆటంకములు మూడు ఉంటాయి మూడు వ్యవహారములు ఉంటాయి కానీ బ్రహ్మ మోక్షానికి ఏమన్నా మోక్షం విముక్తి దేని నుంచి విముక్తి అజ్ఞానం నుంచి విముక్తి ఆత్మస్వరూపము పూర్ణము అని తెలియట అది బ్రహ్మ విద్య అజ్ఞానము నుండి విముక్తి మోక్షం ఈ బ్రహ్మ విద్య వచ్చినా ఎంతకాలానికి మోక్షం వస్తుంది వెంటనే ఈ దేశంలో వస్తే ఏ దేశంలో మోక్షం వస్తుంది కొంతమంది కాశీ వెళ్ళి కూర్చున్నారు ఎందుకని మోక్షం కోసం ఒక ఆయన కాశీలో పోతే మోక్షం వస్తుందని కాశీలో ఇల్లు చిన్న ఇల్లు అది కొడుకుని డబ్బు రిటైర్మెంట్ డబ్బులతోటి అక్కడ మకాన్ పెట్టి ఒకసారి హైదరాబాద్ లో ఉన్న మేనత్ కొడుకుని మేనబాబు కొడుకుని ఒకసారి చూసిపోతామని హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రాణం పోగొట్టుకున్నాడు అయినా కాశీలో ఉండి ఇక్కడికి వచ్చి ప్రాణం పోగొట్టుకున్నాడు కాబట్టి దేశ సంబంధం ఏది మోక్షానికి ఏ క్షణంలో మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటారు అదే క్షణంలో మీకు బంధ విముక్తి అయిపోతుంది అదే దేశంలో బంధ విముక్తి వేరే వేరొక నిమిత్తము ఆవశ్యకము కాదు ఆయన దానికి దృష్టాంతం ఏమని చెప్తున్నారంటే మీరు ఆల్చిప్పను చూసి వెండి అనుకున్నారు వెండి అనుకుని భ్రమపడి దీంతో మనకేదో లాభం కలుగుతున్నానో ఏదో భ్రమలో ఉన్నారు మీరు దానికి ఒక టెన్షన్ లో ఉన్నారు కాదు అది ఆల్చిప్ప అని ఎవడో చెప్పారు ఓ ఆది చెప్పాయి అది వెళ్ళి విదిలిపెట్టేశారు ఆ భ్రమ పోవడానికి ఎంత టైం పడుతుంది ఎక్కడకి వెళ్తే అయిపోతుంది అలాగే ఇప్పుడు ఈ కోకా బాటిల్ మీద ఇప్పుడు ఉందో లేదో నేను అడగను కోకా బాటిల్ మీద పూర్వం గోల్డ్ స్పాట్ ఇప్పుడు గోల్డ్ స్పాట్ దొరుకుతుందా దొరకదు అయిపోయిందది సో ఆ బాటిల్ మీద మూత ఉంటుంది ఆ మూత పైన అట్ట ఉంటుంది అడుగున ముచ్చి బంగారం ఏమంటే ఆ మూత అవతల పారేసినప్పుడు అట్ట అడుగునా పైకి ముచ్చి బంగారం కనపడినప్పుడు అది రూపాయి కాసులాగా కలుగుతుంది ఓకే అది వెళ్తుంటే అదిగో రూపాయి కాసుని చేతిలోకి తీసుకోగానే అత్త ముక్క ఈ అనుభవం చాలామందికి కలిగే ఉంటుంది సో కాబట్టి ఇది అట్ట ముక్క అని అది రూపాయి మనకి లభించింది దీన్ని జైల్లో వేసుకోవాలి ఈ భ్రమంతా కూడా ఏమవుతుందండి వెంటనే పోగే నేను పూర్ణుడాను ఆత్మజ్ఞానం అన్నది మీరు అనుకుంటున్నంత కష్టమేం కాదు మీ గురించి మీకున్నటువంటి భ్రమలను మీరు విడిచిపెట్టగలిగితే సరిపడ నేనేమో భ్రమల దృష్టాంతం చెప్తే వినడానికి కొంచెం వికటంగా ఉంటాయి నేను భర్తను మీరు భ్రమపడుతూ ఆ మహాభారత అవతల వాళ్ళు ఏమన్నారు సరే కానీ ఎందుకంటే వాడి వనస్ ఎందుకు కాదలా ఇప్పుడు చిన్నపిల్లలు అక్కడ పెద్ద కుర్చీ ఒకటి వేశారు సింహాసనం ఒకట వేశారు ఎవరో పెద్ద గెస్ట్లో చిన్నప్పుడు కూర్చోబెట్టడం కోసం సింహాసనం వేశారు ఈ లోపల ఇంకా ఆయన రావడానికి ఒక గంట ఆలస్యం ఉంది ఈ లోపల పిల్లలు అక్కడ ఆరుకునే పిల్లలు ఐదు నాలుగేళ్ల పిల్లాడు కూర్చుంటే తీసి కింద పడేస్తారా అదైన కూర్చొని పోనీలే కూర్చొని తీరా టైం వచ్చిన తర్వాత కింద పడేస్తారు తీసుకెళ్ళి కూర్చొని అలాగే నేను భర్తను అని వీడు అనుకో సరే కానీ కొంతకాలం వీడు ఆ వీడి తండ్రిని ఏమవుతుంది నేను తమ్ముణ్ణి ఆస్తిలో నాకు బాట ఉన్నది శాన్ ఫ్రాన్సిస్కోలో నాతోటి అన్నాడు నేను తమ్ముడి అండి ఆస్తులో నాకు వాటా ఉంది మా అన్న ఇవ్వట్లేదు నేనున్నాను నువ్వు తమ్ముడువి కాదు నీకు ఆస్తులో వాటా హాయిగా పెద్ద ఇంట్లో మకానికి నాకు రిక్ష పెట్టి కూడా ఇవ్వబోతున్నావు ఈ ప్రారంభం నీకెందుకు రా అనవసరం అని చెప్పాను అంటే మరి అయితే నేను తమ్ముడిని కాదు అబ్బే కాదు తమ్ముడు ఈ భ్రమ నుంచి బయటపడు కాదు పది ఎకరాలు పది ఎకరాల్లో నీకు ఎంత వస్తుంది ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఆయనకి ఇచ్చేసామని చెప్పేసి తెలుగు వరకాలు నీళ్ళు వదిలిపెట్టే ఇప్పుడే వదిలిపెట్టేది ఆయన సరే అయితే ఇప్పుడు ఎలా ఉంది నీకు చాలా ఫ్రీగా ఉంది బీ లైక్ దాట్ యూ కెన్ డూ ఇట్ నా లేదండి ఆలోచన సరే ఆలోచించుకోమరైతే ఇట్ లైక్ దాట్ సిక్టీ ఎందు రజత భ్రమ పోవడానికి దేశకాల నిమిత్తాలు ఏమక్కర్లా మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటే ఇప్పుడే మీరు ఫ్రీ అవుతారు కాదండి మా డబ్బు అర్జెంటే మీరు ఫ్రీ అయిపోక ఎందుకంటే జనుమకి అవిద్యపై ఒక అనురాగం ఏర్పడుతుంది ఎందుకంటే మనతో పాటు ఉంది అవిద్య జన్మ జన్మాంతరాల నుండి దీన్ని ఒక్కసారిగా వదిలిపెట్టేస్తే ఎలాగా అని ఒక అనురాగం ఏర్పడుతుంది ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది తర్వాత ఇంకొకటి చెప్పంటారా మీకు రెండు విషయాలు పీపుల్ దే డోంట్ లవ్ ఫ్రీడమ్ మోక్షం అంటే ఫ్రీడమ్ అని అర్థం ఫ్రీడమ్ అని ఇష్టపడరు డబ్బు కావాలంటారు భోగాలు కావాలంటారు అధికారం కావాలంటారు కానీ ఫ్రీడమ్ కావాలని అన్నరు ఫ్రీడమ్ కావాలనే అన్నవాడికి వెంటనే ఫ్రీడమ్ దొరికేస్తుంది కానీ శంకరుడు ముక్షత్వం ఒక క్వాలిఫికేషన్ కింద పెట్టారు ఫికేషన్ పెట్టాను అంటే మీ వివేకం మొదటిది దాన్ని బట్టి వైరాగ్యం దాన్ని బట్టి శమలమాదు దాన్ని బట్టి మోక్ష క్వాలిఫికేషన్ మోక్షం కావాలని ఎవడో అవ్వడో కాబట్టి మీకు ఏం కావాలంటే మనవడు పుట్టాలని అడుగుతాడు తప్ప స్వామీజీ దగ్గరికి వచ్చి నాకు మోక్షం కావాలని అడగడవడు వాడికి మనవడు కావాలి మనవడు ఏం చేస్తుంటాడు భారతదేశంలో యాభై కోట్ల మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎవరు మనవలు కాదు ఇంకో కొత్త మనవుడు ఒకటి దిగురావాలి వీరి కోసం సంసారంలో ఉంటారు కాబట్టి మోక్షం ఎవరికే అక్కల బట్ యూ వాంట్ మో ఫ్రీడమ్ ఇట్ ఇస్ దే పర్ యూ గేట్ ఎందుకంటే మీ స్వరూపం అది అది మీరే అవి మోక్షం అంటే అది ఆత్మస్వరూపం బ్రహ్మస్వరూపం అభయం మీకు కావాలంటే తత్వమస్తే నావానికి అకామహ తత్వమస్తే ఇప్పటికిప్పుడు మీకోసం మీరు వెయిట్ చేయాల్సిందేం లేదు ఏది ఏమీ అవదు సంసారం అనేది ఒక కుక్కతో కది అది అలా పోతూ ఉంటుంది ఒక్కతో ఎప్పుడు ఒంకరగానే ఉంటుంది మీరు ఎంత సవరించినా అది ఒంకరగానే ఉంటుంది డెబ్బై ఏళ్ళు సవరించారు ఏమన్నా ఒంకర తీరిందే అది అది ఒక పదేళ్ళు పదేళ్ళు కాదు నీకు ఇంకొక వందేళ్ళు ఐదుదారు ఇచ్చి సవరతరా అన్నా కూడా ఒక తోట అలాగే ఉంటుంది సంసారం అలాగే ఉంటుంది అదేమీ సెటిల్ అయ్యిదేమీ కాదు కాదండి సెటిల్ అయిన తర్వాత నేను హుషికి నీ సెటిల్ అవ్వదు హృషిక రాను అది సెటిల్ అవుతుంది అంటే బ్రహ్మ మోక్షానికి మధ్యలో గ్యాప్ ఏమి లేదు అని మేము చెప్పి ఉన్నాము ఇది అవోచామ అని ఈ అవోచామ అన్నది చాలా గొప్ప ప్రయోగం ఆత్మ అండ్ లుంగు ప్రయోగమో లేకపోతే లంగ్ లంగ్ అయి అవోచత అవో అవోచామ లంగ్ మంచిది అత నా ఆత్మన ప్రతికూలత్వే దేవా ప్రయత్న సంభవతి కాబట్టి మీరు మీ స్వరూపాన్ని అనుకుంటే దేవతలు ప్రతికూలంగా ప్రయత్నం చేయటం అనేది మీరు డబ్బు సంపాదిద్దాం అనుకుంటే దేవతలు ప్రతికూలంగా ప్రయత్నం చేస్తారు ఎందుకని మీరేమో ఐదు వందల రోట్లు వెయ్యి రోట్లు కట్టలు కట్టేసి మీరు వల్ల పెట్టేసుకుని దాచుకున్నామని మీరు ప్రయత్నం లాగి బయటపడేయాలని నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నారు ఆయన దేవుణ్ణి తలుచుకుని ప్రార్థించే చేస్తున్నారు ప్రార్థించే చేసేటట్టుగానే కాబట్టి మీ ప్రయత్నం వెంటనే సఫలం అవుతుందా అవదా అన్నది దానికి చాలా క్యాల్కులేషన్స్ ఏవో ఉంటాయి ఆ క్యాల్కులేషన్స్ మనకి తెలియవు కూడా ఆ కర్మ విధానం అనేది ఎలా కూడా మనకి కాబట్టి అది ఎప్పుడు ఎక్కడ ఎవరికి తగ్గుతుందో లాభం ఎవరికి నష్టం నిర్ధారణ మనం చెయ్యలేదు కాబట్టి మీరు ఆ ప్రయత్నానికి దేవతలు అడ్డుపడిపోతారు అలా కాకుండా నేను ఒక కేసు చూశాను ఒక ఆమె అంటే స్త్రీ స్త్రీ సహజం వివాహం చేసుకున్న తర్వాత సంతానం కావాలని కోరుకోవడము స్త్రీకి పురుషుడికి ఇద్దరికీ ఉంటుంది ఆ రకమైన ఆకాంక్ష తప్పేమీ కాదు చాలా సహజమైనది లేదంటే పురుషుడు సర్దుబాటు చేసుకోగలుగుతాడు ఫోన్లే లేకపోతే లేకపోయింది కానీ స్త్రీకి ఆ మాతృత్వం చాలా ప్రధానమైనటువంటి ఒక యాస్పిరేషన్ ఉంటుంది నాకు సంతానము కలిగి తీరవలేను అని ఒక అమ్మగారు పట్టుదల పెట్టుకునే ఏవో ఇఫెక్ట్లు ఇచ్చి సంకర్షం వీటి చుట్టూ తిరిగి తిరిగి తిరిగి ఆయన చాలా కష్టపడాలి శరీరం అంతా కూడా అనేక అనారోగ్యాలతోటి కష్టపడాల్సి వస్తుంది ఆ మందులు అవి మిగిలి లేనిపోనిక సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి వాటన్నిటినీ భరించి ఆమె ప్రథమ సంతానాన్ని కన్నది అవి సంతానం కలిగింది షూ వాజ్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ except